ిశాధ్య హిత సునాయ పశ ఈ ఆత్మైతన్యము ఈ సకల ప్రాణుల యొక్క దేహముందు ప్రవేశించి ఉన్నది ప్రవేశించినది ప్రవేశ శృతికి అర్థమేమిటి అంటే ఉపలభ్యము కూడా ప్రవేశము అని ఉపచారం సో ఉంది ఉంది అంటే ప్రవేశించింది కాబట్టి ఉందన్నమాట ఉందని చెప్పడానికి పోదు ప్రవేశించింది అని అలా ఉపచారం సో ఒకప్పుడు ఏం చెప్తారంటే మీరు వాళ్ళు ఇంట్లో ప్రవేశించేటప్పుడు వాడంటారు మనించారా వీడు ఇంట్లో ప్రవేశించాడు అంటే ఇంకా ఇంట్లో అలాగంటే పదప్రయోగం చేయాలే విధంగా ఇక్కడ కూడా ఆ పరమాత్మ ఈ దేహంలోని ప్రవేశించినాడు అయితే ఈ దేహంలో ఎక్కడున్నాడు ప్రవేశించి ఎక్కడున్నాడు గుండెలో ఉన్నాడా లేకపోతే ఉదరంలో ఉన్నాడా లేకపోతే హెడ్లో అని ఒక డౌట్ రావచ్చు ఆ రకా అంటే కాళిగోటి పూలాల వరకు కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు ఎందుకంటే పరిశ్రమ స్పర్శ జ్ఞానం అనేది చైతన్యం యొక్క అనుగ్రహమే కనుక కాళికోటికి కోణలకు కూడా స్పర్శ జ్ఞానం ఉంటుంది చేతి కోటి కోణలు కూడా తీసుకోవచ్చు అంతవరకు స్పర్శ జ్ఞానం ఎలా అంటే స్పర్శకరిస్తుందో లేదా ఆ చేయే ఆత్మ చైతన్యం కదా కాబట్టి కోటి కోణల వరకు కూడా వ్యాపించి ఉన్నట్టు ఎలా ఉన్నాడు అంటే చిన్న చిన్న దృశ్యాలు కాద క్షురధానే అవసితస్థాయి క్షుర అంటే మంగళి కత్తి మంగళి వారికి సురపు అని అంటే క్షురకర్మ చేయవాడు క్షురకి స్వార్థంలో ప్రత్యేయం వస్తే క్షౌరము అనేది వచ్చింది అంటే మంగళి క్షరధానే భానే వారిని పెట్టేలో మంగళి పొది అని అంటారు మంగళి కట్టి మంగళి పుదిలో పెట్టబడి ఉంటుంది అవహిత హాస్య అంటే పొది పైకి చూస్తే ఏదో కట్టడి చేస్తూ ఉంటుంది దానివల్ల ఏమీ ఉపయోగం లేదన్నట్టుగా కనపడుతుంది తీరాచరు కొంచెం ఓపెలి చూసి చూస్తే దాంట్లో నిలవిలా మెరిసిపోతాం మంచి పొదునైనటువంటి కట్టి కనపడుతుంది అదేవిధంగా ఈ దేహం కూడా దుర్యదృష్టాంత ఎంతవరకు అంతవరకే తీసుకోవాలి ఈ దేహం కూడా జగము మధ్యాహ్నంసాదులు ఎముకలు ఎందుకు పనుకొచ్చేవి కాదు అని అనిపిస్తుంది కానీ మీరు ఒక్క క్షణం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఆ కళ్ళ పరమాత్మ ఉన్నది మాట వెనుక వాగ్ంద్రియము వెనుక పరమాత్మ కలిపి శ్వాస వెనుక రాణస్య ప్రాణ పరమాత్మ ఉన్నాడు విలువైనటువంటిది ఆ పరమాత్మా విధంగా ఉన్నాడు క్షోరణ్యే రహిత్య లేదా ఈ ఈ దృశ్యాన్ని కొంచెం స్థూలంగా ఉంది సూక్ష్మమైన దృశ్యాన్ని కూడా ఇస్తున్నారు విశ్వంభర అంటే అగ్ని అగ్ని విశ్వంభర కులాయము అంటే కట్టె అన్ని దాడి ఉండే కట్టె కట్టె గురైనది అగ్నికి గూడు కులాయము పక్షి జీవుడు ఉదాంకున్నట్టుగా అగ్ని కట్టేందుకు దాగి ఉండము కట్టే లోపల ఉంటుంది అదేవిధంగా మీరు కట్టే కనుక రాపీ చేస్తే దాని మీద అగ్ని ప్రకటన కాబట్టి అగ్ని కట్టే దాగి ఉన్నట్లుగా మంగళివాణి కట్టి మంగళి పొడి ఎందుకు దాగి ఉన్నట్లుగా ఈ ఆత్మ ఈ దేహం ముందు కాచి కాళి చేతి గోటి కుండల వరకు కూడా వ్యాపించి ఉన్నది కానీ తన్నపక్షి ఈ జనులు దానిని తెలుసుకోరు వీళ్ళంతసేపు మూడు రకాలుగా కనపడుతారు మనకి జను ఒకటి లౌకిక వ్యవహారాల్లో తలముఖమై ఉంటారు ఈ ఆత్మ చైతన్యము పరమాత్మ జరుగు వాళ్ళకి అక్కడ చాలా విజయలో ఉంటారు దగ్గర కళలో చాలా విజయలో ఉంటారు అది ఆ విధంగా ఆత్మస్వరూపాలు తెలుసుకునే అవకాశమే వారికి లభించదు కొంతమంది ఈశ్వరుల్ని ఆరాధించాలనే ఉత్సాహం అయితే ఉంటుంది కానీ విజ్ఞానం ఉండదు ఉత్సాహమే తప్ప తెలివితేటలు తక్కువ అటువంటి సందర్భాలు తప్పమైతే కొంతమంది ఉంటారు పాఠం చెప్పేయాలని ఉత్సాహమే కానీ మంచిగా సంస్కృతం బాగా చదువుకుని పాఠం చెప్తావాలనే భావన ఆ తెలివితేటలు ఉండదు సంస్కృతి జ్ఞానం ఉండదు పుస్తకం రాసే వాళ్ళని హడా కానీ విభక్తి జ్ఞానం ఉండదు అలాగా అలాగే తయారు చేసేస్తూ ఉన్నాడు నేను బలానా గురువు గారి శిష్యులు అని చెప్పడం ఆ గురువు గారు బుద్ధిరాత్రి వచ్చి తెలుగు రాదు ఆ గురువు గారి శిష్యులు ఆయన చెప్పి నేను మేము తెలుగులో రాసామన్నా అంటాం ఎవరికి తెలుగు లేదు తండ్రి సో ఆయన చెప్పిన పథాలు మేము గురువు తెలుగులో రాసామన్నాం ఆ గురువు గారి పాపం విద్వాంసుడు ఆయన స్వరూపుణే కానీ ఆయన ఏమంటాడు ఆయనకి తెలుసున్న భాష కాదు కదా ఇంకో భాష సరే కానీ బాగా ఉంది అంటే ఏం బాగా ఉండదు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకు పుస్తకాలు రాసేయాలనే అడగాడు అంటే చదివిన వాడు పుస్తకం రాస్తే బాగుంటుంది చదివిన వాడు పాఠం చెప్పడం చదివిన పుస్తకం రాయడం అలా ఉంటే మరి ఈ పరిస్థితి అంటే చదువు సంఖ్య లేకుండా విభక్తి జ్ఞానం లేకుండానే సంస్కృత గ్రంథాలను పాఠం చెప్తూ పుస్తకాలు దాయకము శ్లోకాల దాయకము ఈ రకమైన ధోరణి ఈ మధ్య కాలంలో వచ్చిందా లేదంటే ఈ సృష్టి ఎప్పుడు సర్వద్గా ఉందా అంటే నాకు ఈ పాయింట్ ఇంతవరకు సెటిల్ కాలేదు సో చాలా చాలా ప్రధానంగా ఇంకా కొన్ని సందర్భాల్లో చాలా ప్రధానంగా తీరే సో ఈశ్వరుణ్ణి ఆరాధిద్దామనే సలదే తప్ప విజ్ఞానం తక్కువ తెలివితేటలు తక్కువ అని చేత వాళ్ళు ఈశ్వరుణ్ణి కొంచెం ఉపనిషత్తుల అధ్యయనం చేస్తే ఆత్మరూపంగా తెలుసుకోగలుగుతారు కానీ ఈశ్వరుణ్ణి ఆరాధించాలి ఉత్సాహమే తప్ప తెలివితేటలు లేకపోవడం చేత కర్మలని అదే పనిగా చేస్తూ ఉంటారు ఆ కర్మలు రెండు భిన్న భేదబుద్ధితో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ అనేక భేదములతో కూడిన విధముగా అన్యముగా ఈశ్వరుడు ఆరాధిస్తూ ఉంటారు అన్యోత్సం అన్యోహమ స్మీతి అనే ఆ విధంగా ఈశ్వరుని ఆరాధిస్తారు కాబట్టి కొంచెం ముందుకు వచ్చి భక్తి అనే ఉపాసన అంటారు కర్మ కంటే కొంత సూక్ష్మమైనది కాబట్టి భక్తి మార్గంలో వస్తారు ఉపాసనాటి చేస్తూ ఉంటారు కానీ భేద నుంచి తోటే చేస్తారు తప్పిస్తే అసలు మనం ఉపాసించే లేవు కాదు భిన్నముగా ఎలా ఉండగలుగుతుంది ఉపాసన అంటే మీ అంతఃకరణం యొక్క వ్యాపారంట కాదు మీ లోపల ఉండే తెలివికి చెందిన కదలికకు ఉపాసన అంటే ఆ లోపల ఉండే తెలివి చైతన్య చదనం చైతన్యంగా ఉండది చదనం దానికి ఉపాసన అంటే చైతన్యం ముందు వచ్చేటువంటి మార్పు ఏ కదలిక కలదు అది భిన్నంగా ఎలా ఉండగలుగుతుంది మీకంటే భిన్నంగా ఎలా ఉండగలుగుతుంది ఇప్పుడు మీరు రాముడిని మీరు భావన చేస్తూ ఉన్నారనుకోండి ఆ రాముడు మీ చేతనలో అంతర్గతంగా ఉండే రాముడు లేదంటే భిన్నంగా ఎలా ఉండగలుగుతాడు మీరు పని కట్టుకుని మీ స్వరూపంలో భాగంగా ఉండే పని కట్టుకుని ఊడలాగి బయట పెట్టాలి మీరు అంత పని చేస్తే భిన్నంగా ఉంటాడు లేకపోతే లేకంటే భిన్నంగా ఎలా ఉండగలుగుతాడు రాముడు అంటే మీ హృదయంగా ఉంటాడు ఆనంద స్వరూపుడు అని కనుక అన్నట్లయితే మీకంటే భిన్నంగా ఉండే అవకాశం అసలు లేనే లేదు కానీ అయినా కూడా బలాత్కారంగా రాముడిని హృదయం నుంచి ఓడపెట్టి బయటపెట్టి ఇల్లు రాముడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అని మీరు ఆరాధించే ప్రయత్నం చేస్తారు ఉపాసకులు కూడా అలాగే మరి శక్తిని ఆరాధిస్తారు శక్తి మీకంటే భిన్నంగా ఉండడం శక్తి మీరు ఆలోచించండి శక్తి అంటే పవర్ మీలో మీరు చూసుకోండి మీ పవర్లు రోజు పెట్టాలి లేదా పనిచేసే పవర్ ఒకటి లేకపోతే తెలుసుకునే పవర్ మీకు ఒకటి విజ్ఞాన శక్తి క్రియాశక్తి ఈ పవర్స్ విజ్ఞాన శక్తి మీలో ఉన్నది కదా మీలో ఉన్న ఈ శక్తి మీకంటే భిన్నంగా ఉండటం కదా మీకంటే భిన్నంగా మీ చేతులతో నేను కూడా మాట్లాడుతున్నాను చేతులు కదులుతున్నాను ఈ మాట్లాడే శక్తి ఈ కదిలి కదిలిచే శక్తి పట్టుకునే శక్తి నాకంటే భిన్నంగా ఉండటం అవుతుందా మరి నాకంటే భిన్నంగా లేని శక్తిని నాకంటే భిన్నమైన శక్తి అని చెప్పి నేను మగవాడిని ఆ శక్తేమో స్త్రీ రూపము అనే లింగ భేదాన్ని కూడా పెట్టి మీరు అలా భేదబుద్ధితోటి ఉపాసన చేసుకున్నారంటే దాని యొక్క తాత్పర్యం ఏం చెప్పాలి ఎవరు చెప్పాలి ఏ విధంగా దాఖ్యం చేసుకోవాలి కాబట్టి చెలు నా పశ్చియం వాళ్ళు తెలుసుకోరు వాళ్ళు చూడరు తెలుసుకోరు అలాగే ఉంటాం ఉడికే మనం వాగడమే తప్ప తెలుసుకోవాలి అందరి గురించి నేను అంటూ కొన్ని సందర్భాల్లో అలా ఉంటుంది ఉడికే బాగీవాడు పక్క నుంచి వాగుతూ ఉంటాడు జరువులు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు వాళ్ళని తెలుసుకోవాలి అన్న పరిస్థితి అని ఒక ఆక్రోశం అయ్యో బాబు అనే అభిప్రాయంతో శుభతో భాష్యండా ఆత్మ చైతన్యం ఉపలబ్జే ఆత్మ చైతన్యం మనకి తెలియబడుచు ఉన్నది అనుభవానికి వస్తూ ఉన్నది ఉపలబ్ధి అయితే తెలియత తెలుగుతా అంటే అనుభవం అంటే అపరోక్షం దీంట్లో పరోక్షం అనేది కాదు అంటే అపరోక్షం ప్రత్యక్షం అని అర్థం లేదు అంటే తాగే రూపంగా ఉంటే ప్రత్యక్షం అంటారు ఎక్కడో ఉంటే పరోక్షం ఉంటారు ఆత్మచైతన్యం ఎక్కడో ఉన్నది కాదు కన్నగకుండా లేని మాట వాస్తవమే మన లోపల ఉన్నది అపరోక్షం మనకి తెలుస్తూ ఉంటుంది ఆ నఖ అగ్రం తెలుస్తూ ఉంటుంది నఖ మర్యాద అంటే అంతవరకు కాలి మూతి కొనల వరకు తెలుస్తూ ఉంటుంది ఆత్మ చేత ఉపల అక్కడ ప్రవేశించేది కాబట్టి అంటే ప్రవేశంలో ఉన్నా ఉపలబ్ధి అయినా ఒకటే అన్నమాట ఏ విధంగా ప్రవేశించి ఉన్నది ఏ విధముగా ఉపలభ్యమవుతున్నది అన్నదానికి దృష్ట తే విధంగా ప్రవేశించినది ఆత్మచైతన్యము ప్రవేశించిందని మీద అవసరము ఉపలభ్యతే ఉపలభ్యమవుతున్నది కదా కాబట్టి ప్రవేశించి ఉండాలి ఏ విధంగా ప్రవేశించి ఉంటుంది అంటే ప్యాపి యథా అంతే లోకేన అర్థం యథా అంతే లోకే అర్థం సో మీకు మంత్రంలో యథా ఉంటుంది దానికి అర్థం లోకంలో ఎప్పుడు దృష్టాంతము లోకంలో ఉన్న దృష్టాంతం మొన్న ఒక యొక్క మహిమ చెప్పారు కాలము యొక్క మహిమను చెప్పారు ఎవరు చెప్పారంటే ఈ కాలము అగస్త్య మహర్షిని తనలో కనిపించండి అగస్య రెండు తర్వాత గొప్పవాళ్ళు సముద్రాన్ని తాగేసిన వాడు ఆయన్ని కూడా తనలో కలిపేస్తుంది నేను చెప్పినట్లున్నాను విశ్వామిత్ర మహర్షి సృష్టికి పెట్టి సృష్టి చేశాడు ఆయన్ని కూడా కాలం తనలో కనిపేస్తుంది అని చెప్పారు అనుకోండి కాలం యొక్క బహిరంగకి అవటకం అవుతుంది చాలా గొప్పవాదం కానీ ఆ దృష్టాంతముడు కథలకి చెందిన దృష్టాంతాలు తెప్పిస్తే మీకు అనుభవపూర్వకంగా ఉన్న దృష్టాంతాలు కాలం అలా కాకుండా ఇలా అనుకోండి మహాబుద్ధుడు అంతటి వాటిని కాలము తనలో కలిపేసుకుంది మహావేగుణ్ణి తనలో కలిపేసుకుంది మహాత్మా గాంధీ గారిని తనలో కలిపేసుకుంది అని అలాగే క్రైస్త మహాశైరుణ్ణి తనలో కలిపేసుకున్నది శంకర భగోత్వాదు కూడా తనలో కాలము కలిపేసుకున్నది అని చెప్పాను అనుకోండి ఒక్కటిసారి కొంత బెటర్గా లేదు రమణ మహర్షిని తనలో తన ఈ సకర దృష్టాయి రమణ మహర్షిని తనలో కలిపేసుకున్నది ఎసప్త చంద మహారాజు కాలగర్భంలో కలిసిపోయినారు అని చెప్పారనుకోండి ఈ సేమ్ టైం మీరు చాలా డెలివరీగా వచ్చినట్లు అనిపిస్తుంది శాంత వ్యక్తి పద్ధతిలో శృతి ఎప్పుడు కూడా యథ అంటే లోకంలో ఉన్నదాన్ని దృష్టాంతంగా పెట్టాలి లోపంగా ఒక దాని ముందు ప్రథమకోండి క్షురోధి అస్రయతే క్షురం అంటే కత్తి వంశపురుషుల అనే అర్థంలో దానికి సమాసం క్షురధానం అని అవుతుంది దాన్ని సప్తమే తెలుసుకోండి తస్ క్షురధా అదే కృష్ణంగా ఉండాలి ఎందుకంటే ప్రారంభం ఎలా ప్రారంభించాము సప్తమితో ప్రారంభించాడు కాబట్టి మళ్ళీ ప్రథమా నుంచి సప్తమితో మార్చుకోవాలి క్షుక్రంగా అంటే దాని అర్థమైంటే నాపితోనే నాపితుడు అంటే మంగళ వాడు నాపి అంటే అతని యొక్క ఉపస్కర అంటే పరికర పరికరములు ఉపస్కరములో ఉన్న పరికరములో పరికరములు అంటే కట్టి ఇచ్చారు ఆహార అంటే పెట్టుకునే పెట్టే కాబట్టి నాపితుడు పరికరములను పెట్టుకునే పెట్టే ఓకే షుర అంతస్థే అవహిత ప్రవేశిత్యాలి అది దృష్టాంతం ఆ పెట్టికి చిన్న సులువు ఆ సులువు ఇలా వస్తుంది ఆ లోపల నెలమెల మెలిసిపోతో కత్తి కనబడుతుంది ఈ కత్తి ఉంది ఇక్కడ ఉపలబ్ధితే అంటే అర్థమేంటి శితస్య పెట్టు ఉండాలన్నమాట అంతకు ముందు దాన్ని పెట్టి ఉండాలి అంచేతంగా ఇలా తీయగానే నెలమెల మెరిసిస్తూ కనపడుతుంది అదేవిధంగా ఈ కళ్ళ వెనుక మాట వెనుక శ్వాస వెనుక ఆ చైతన్యం యొక్క మహాశక్తి అలా దృఢంగా ప్రకాశిస్తూ అనుభవానికి అంటే అర్థాంతకం ముందు దాని లోపల ప్రవేశించి ఉండాలి అదే ఒక దృష్టాంతం ఇంకో దృష్టాంతం యథ ఇంకో రకమైన కూడా చెప్తారు అలాగా విశ్వం భర అగ్ని విశ్వస్థరణ ఈ సకల సృష్టిని రక్షించేటువంటి వాడు అగ్నిదేవుడు యటరాగ్ని రూపంగా ఉంది ఈ సకల ప్రాణులన్నీ ఉంటాడు వైశ్వానరుడు అంటే విశ్వంభరుడు అంటే ఆ విశ్వంభరుడు అగ్ని అగ్ని శబ్దానికి విశ్వ అగ్ని నాయకం ఉన్నది సో ఆ యేరుడు ఎక్కడ ఉన్నాడు అగ్ని ఉండే భూ నందు అంటే నీడము నీడము అంటే భూ అగ్ని ఉండే భూము పక్షులు ఉండే మూడు వేరు అగ్ని ఉండే మూడు వేరు ఈ అగ్ని ఉండే మూడు రద్దు అంటే ఏమిటరుగుతున్నారు గూడు అగ్ని కాదు అవహిత సార్ ఇది అనువర్త ఇప్పుడు వాక్యంలో యథాక్షుభ అక్షుభానే అవహిత సత్ విశ్వంభర విశ్వం భరత్వాన్ని అవహిత సార్ అని మళ్ళీ దాన్ని తెచ్చిపెట్టుకోవాలి అనువృత్తి సో అగ్ని కట్టే మూడైనటువంటి దాని అందు ఉపలభ్యమవుతోంది కాబట్టి దాంట్లో ప్రవేశించి ఉంటుంది అని మీరు ఆ విధంగా చూసుకోవచ్చు దాంట్లో అగ్ని ప్రవేశించి ఉండాలి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఉపలభ్యమవుతోంది మరొక నిజంగా అదేవిధంగా ఈ దేహం నందు ఆత్మ చైతన్యము ఉపలభ్యమవుతోంది పరోక్షంగా డైరెక్ట్లీ యూగన్ ఎప్రిషియేట్ యూగన్ లీ నో మీ లోపల ఉండే చైతన్యం మీకు సాక్షాత్గా అనుభవానికి వస్తుంది వస్తుంది కడు మూసుకున్నా వస్తుంది మనస్సు యొక్క సంకల్పములన్నీ కట్టివేసినప్పుడు కూడా వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ వస్తుంది కాబట్టి ఆ విధంగా మీకు అనుభవానికి వస్తుంది ఆ చైతన్యం అంటే అర్థం ఆ చైతన్యం ఈ దేహంలోను ప్రవేశించి ఉండాలి దేహములందు అనుభవానికి చైతన్యం ఎప్పుడు వస్తుందంటే జాగ్రత్త మాత్రమే వస్తుంది జాగ్రత్త అవస్థ ఆ అవస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే దేహం ముందు చైతన్యం అనుభవానికి వస్తుంది అంటే దాంట్లోపల ప్రవేశించి ఉండాలి తత్ర ఉపలభ్యతే ఆ కట్టెలను తీసుకుని మీరు మధించినట్లయితే అంటే రాపీడు చేసినట్లయితే ఆ ఆ కట్టెలను మీకు లభిస్తుంది అంటే ప్రవేశించి ఉండాలి దృష్టాంతం చక్షురా ఈ రెండు దృష్టాంతాలకి కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే మండలి వారి పొడి ఎందు కత్తి ఓ కార్నర్ లో పొడి ఉంటుంది ఒక భాగంలో ఉంటుంది అదే కట్టి ఎందు అగ్ని అంతటా అంట అలా గౌరెట్టుంటుంది ఈ ఆత్మ చైతన్యం ఈ దేహమునందు పుండి ఎందు గలదు హృదయం గలదు ఓ తోట దానికి దృష్టాంతం అలా దానికి దృష్టాంతం ఏంటంటే క్షుర క్షురే ఈ చైతన్యము దేహమంతా వ్యాపించి ఉన్నది అన్నదానికి దృష్టాంతం ఏంటి విశ్వంభర కులానే విశ్వంభర అలా అదే దృష్టాంతం కాబట్టి పెట్టే ఒక మూల నిలిచి ఉన్నదో గా సాతో వ్యాప్తం పెట్టే మూల ఏమో వాటద్దు అన్ని అంతటా వ్యాపించి ఉన్నది అని రెండు ఇదే రాష్ట్రానికి ఉంటారు సామాన్యతో విశేష ఆత్మ చైతన్యము దేహము చక్కగా వ్యాపించి ఉంటుంది ఎలా వ్యాపించింది విశేషత ఈ పట్టుకునే పొగ ఎమునందుగలదు లేదంటే వాగిందలదు చూపునందుగలదు అని ఈ పట్టు కూడా మీరు చెప్పండి చక్షు చక్షు ఇత్యాదంతా కూడా విశేషంగా సామాన్యంగా కూడా చెప్పచ్చు ఆవిలో నక్ష అని చెప్పేటట్లయితే సామాన్యంగా కూడా చెప్పచ్చు కాబట్టి విశేషంగా కన్నులో వాయింద్రియంలో హృదయంలో ఉన్నది అని చెప్పచ్చు సామాన్యంగా అంతరాలు వ్యాపించి ఉన్నది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అదే వివరిస్తున్నారే తిరణి వాళ్ళ అలా ఏమిటప్పుడు మీరు సామాన్యంగా విషయాలుగా వ్యాపించి ఆదేశం ఈ ఆత్మ చైతన్యము రానము అంటే గాలిని పేయించుతా తర్వాత దానికి ఆదేశాలు పెరిగే గాలిని విడిచిపెట్టుతా ఇచ్చేయాలి ప్రాంగణము అంటే ముద్దిపెట్టడం అపానము అంటే పీల్చడం అది క్రియలను చేస్తూ ఆత్మచైతన్యము మనకి ఆ క్రియల ద్వారా ప్రకటము పూ ఉన్నది రాంగణాది క్రియాపాదం అంతేకాకుండా దర్శనాది క్రియాపాదం చూపుక నీవుక తెలియదు మనస్సు ఇప్పుడు ఘటాన్ని చూసిన వెంటనే ఇది ఘటము జ్ఞానం మీకు కలిగిపోయింది ఎందుకంటే తెలుస్తోందన్నమాట అది మనస్సు ఫ్యాకల్టీ పవర్ సో ఈ రకములుగా ఇన్ని పనులను చేస్తూ మీకు కనపడత కాబట్టి ఆత్మ చైతన్యము ఉపలభ్యమవుతుంది కాబట్టి ప్రవేశించి ఉండాలి ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళాలనుకోండి హ్యాంక్ తిరుగుతోంది దీపం పెరుగుతుంది రిఫ్రిజిరేటర్ శబ్దం చేస్తుంది థియేటర్ వేడి బాయిల్ చేస్తోంది వాటర్ ని కూలర్ కూల్ చేస్తుంది టీవీ అయిపోతున్నాడంటే ఎలక్ట్రిసిటీ ఉందన్నమాట ఉందంటే అలాగే ఏముంది అంటే ప్రవేశించిందన్నమాట ప్రవేశించమవుతుంది తస్మాత్ ఏమం ప్రదృష్టము సమ్ ఆత్మ ప్రాణనాభిగా విశిష్టము నా పశ్యే తీర్థముగా ఈ పరమాత్మ ఈ దేహము నుండి ప్రవేశించి ఉన్నాడు ప్రవేశించి ఎక్కడో మూడు దాముకున్నట్టుగా కూడా లేదు నేను నానబాబు నా కేసు చూడండి అన్నట్టుగా దాన్ని తీరుస్తున్నాడు విడిచిపెడుతున్నాడు వాళ్ళతో చూస్తున్నాడు ఇన్ని పనులు చేస్తూ నేనున్నాను నా సంగతి మీరు గమనించారా అని చెప్తూనే ఉన్నప్పటికీ ఈ జనులు ఆత్మ చైతన్యాన్ని దర్శించారు నా కష్ట నా ఉపలోభం అంటే వాడికి తెలియని తెలుసుకో ఎందుకంటే రెండు కారణాలు ఒకటి లౌకిక విషయమైందు పూర్తిగా మునిగి పొందుతారు దాంతో ఆత్మ తన స్వరూపాన్ని తనని విస్మరించేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది కాబట్టి తమ కారణం ఏమిటంటే వీళ్ళు ఫిక్సేడ్ మైండ్ లో ఒక ఫిక్సేషన్ వచ్చేస్తుంది ఎందుకంటే పరమాత్మ అక్కడ ఎక్కడో బయంలో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు ఈ వైకుంఠంలో ఉన్నాడు అని చెప్పేవాళ్ళు చాలా బలంగా వాళ్ళ వాళ్ళ స్థాయికి మిగతా వాళ్ళు ఎవరూ చేరలేరు పై అసలు ఉన్నాడని చెప్పేవాడి మాట అసలు ఎక్కడ వినపడదు కూడా వైకుంఠంలో ఉన్నాడు అని చెప్పేవాడి మాట చాలా బలంగా ఉన్నవాడు ఎందుకంటే వాళ్ళు దాని సిస్టమ్స్ కి తయారు చేసి సిస్టమ్స్ ముఖ్యంగా ఆ పరమాత్మ చుట్టూ ప్రసాదాలన్నీ నిర్మాణం చేసిన వరలు లడ్డూలు పొంగల్స్ ఇటువంటివన్నీ ఆ పరమాత్మ చుట్టూ నిర్మాణం చేసి ఆ పరమాత్మ వైపుహంలో ఉన్నాడు అంటే అవన్నీ పుచ్చుకుంటూ మనకు కూడా అందరూ వైపుధంలో ఉన్నాడు అది మనం ఆరాధన చేయటట్లయితే ఈ విధమైన మనకి కూడా ప్రసాద భక్షణంలో పడిపోయినారు నేనేమన్నా కృషి వ్యక్తం చేస్తున్నాను అంటే ఎందుకంటే ఈ తిరుపతిలో మేజర్ ఇన్స్టిట్యూషన్ ఏంటి మేజర్ ఇన్స్టిట్యూషన్ మొత్తం దేవాలయములన్నీ కూడా పాఠశాలలుగా తయారైనాయి పాఠశాలలు దేవుడి పేరుతో మనం ఆ లడ్లు బయట అమ్ముతూ ఉంటారట బయట వాళ్ళు యాక్టరీస్ అమ్ముతూ ఉంటారు అని ఎవరో చెప్పారు నాకు నేను ఇవన్నీ చూడలేదు ఎట్లా చేసినప్పుడు చూశాను ఈ ఆత్మవిద్యలో పడ్డ తర్వాత దేవుడి కోసం ఎవరు తిరగడం అనేది ప్రసాదం లేదు అని నా పశ్చిమ చూడరు నా ఉపలహం అంటే కాబట్టి లౌకికులేను లోక వ్యవహారాల్లో పడిపోయి వాళ్ళకి ఎంతసేపు డబ్బు భోగములు నా వాళ్ళు నా నా ఈ రిలేషన్స్ కొడుకులతోటి కొడలతో మనవాళ్ళతో హ్యాపీగా ఉండగలుగుతా ఉండాలి కొట్లాడుకుంటూ కలహించుకుంటూ ఉండాలి హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండగలిగితే సంసారం అనేది కాబట్టి దాంట్లోనే పడిపోయి ఉంటాం తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసున్నా వాడుకోరు ఇంకే కర్మ చేసే వాళ్ళు కర్మాలను చేసేసి గుట్టలు గుట్టలు భూములతో దగ్గర జరిగిన గుండిగలతో పాలు పాలు పోసేసి కోమాలను రెండు చేసే కాదు అయితే అభిషేకాలు చేసేద్దామని హడాయిలో ఉంటారు వాళ్ళు అంతే తప్ప మనం ఏ ఈశ్వరున్ని అలా చేస్తున్నాము అని అనుకుంటున్నామో ఆ ఈశ్వరుడు మన చేతుల వెనక కళ వెనక ఈ ఉన్నాడు అని కబీర్ దాస్ ఓ అది అది చదివి వీళ్ళందరూ ఏం చేశారంటే కబీర్ని ఔట్ క్యాస్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఆయన చెప్పి వీళ్ళు ఎవరికీ ఫీట్ మైతోనే పాస్ట్మే అరే రోహం నా కోసం ఎక్కడ చూస్తున్నావు నువ్వు నేను నీ ఎండే ఉన్నాను అని అని అంటాడు అది పదవరి పలవరులో ఎలా ఉంటాడు వాక్యం తర్వాత ఏమంటాడు నా మంతరమే నా సంపే నా నా మందిర్మే నా మస్జిద్మే నా కాశీ కాబట్టి అని ఈ రకంగా గొప్ప అంతా నిర్వాణ హిస్తాన్ని కోలి ఉంటుంది అసలు ఎన్ని చోట్లు మేము వీళ్ళు భావన చేస్తూ ఉంటారు అవన్నీ కూడా యోగమే అంటే హతయోగము ఇచ్చాడు అని ప్రతిపాదిస్తుంది ఎక్కువ ఫాస్ట్ మే అని చెప్తారు విశాస్ట్ మే అంటే వివిధ శ్వాసాన్ని పిలిచి గాలి ఎద్దు ఆ శ్వాసక్రియలో నేను నిలిచి ఆ రకంగా అంటే అతనే మన వాళ్ళు ఏం చేస్తారంటే కమీ లాస్టర్ కవీరు మనం చదవకూడదు మనం ఎంతసేపు ఆనందగిరి వ్యాఖ్యానము లాగనే దాగానే ఇంకొకళ్ళు రాసిన వ్యాఖ్యానం తప్ప ఇంక మీకు అవసరం కాదండి చదవకూడదు అది అదే చూడవాలి ఆనందగిరితో రాసి పెట్టుకోవడం బాటినే అదే తత్వాన్ని తెలుసుకోవడానికి మరిబట్ట కట్టుకుంటే తత్వాన్ని తెలుసుకుందండి మడిగట్టు కట్టుకుని రాసిన పుస్తకం హోటల్ నేను చూశాను ఈ మధ్యన మడిబట్టుతో రాశా కానీ అదంతా కూడా బ్లఫ్ అక్కడ సంస్కృతం ఉంటుంది ఇక్కడ తెలివి ఉంటుంది ఆ సంస్కృతానికి తెలుసుకెళ్ళే సంబంధం లేదు పైగా మేకప్ మేకప్ చేసి ఆ సంస్కృతం చూస్తే తెలుస్తూ ఉంది ఇప్పుడు భాష్యకారుల యొక్క వాక్యాలు చాలా గంభీరంగా ఉంటాయి ఇప్పుడు దీపం ఉన్నది మన ఘటజ్ఞానం కలగడంలో దీపం యొక్క పాత్రే ఎంత బాక్కు అనే చోట దీపము చీకటిని తొలగించి తన పని తాను పూర్తి చేసింది గంట గంట దీపం చేసేది ఏమీ లేదు ఘటము ఉన్నది తెలుస్తుంది ఇలా దీపం చేసిన దీపం చేసిన గొప్ప పని ఏమింది దీపము చీకటిని తొలగించడమే ఘటము యొక్క ఉండడంలో కానీ ఘటము యొక్క తెలియడంలో కానీ దీపము యొక్క పాత్ర లేదు కేవలము చీకటిని తొలగించటలే దీపము యొక్క పాత్ర అంటే దీన్ని ఏమంటారంటే దీపము చీకటని తమ అపారయనే చీకటిని తొలగించగానే ఘటము స్వయంగా ప్రకాశిస్తుంది ఏమండి ఘటము ప్రకట రూపంలో దీపము యొక్క పాత్ర లేదు ఇది వేదాంత సిద్ధాంతం అది ఇది శంకపుల సిద్ధాంతం భక్తులు భక్తులు అంటే కర్మ మేము అవసరం వాళ్ళు ఏమన్నారంటే శబ్దము అజ్ఞానము దీపం అంటే దీపం స్థానంలో వస్తుంది దీపం చీకటిని తొలగించినట్టుగా అజ్ఞానాన్ని తొలగిస్తుంది అజ్ఞానాన్ని తొలగించడంతో దాని తలగిపోతుంది ఆత్మ చైతన్యం తలంపతాన్ని ప్రకాశం శంకరులు ఉంటారు భక్తులు ఏమంటారంటే శబ్దము చీకటిని తొలగించి అజ్ఞానం చీకటిని తొలగించి అక్కడ ఉండే వస్తువు ఏదైతే దానికి ఒక అతిశయాన్ని కలిగిస్తుంది అప్పులది ప్రకటము కాబట్టి శబ్దము చేసే పని కేవలము అజ్ఞానము కలిగించుట మార్చడమే కాదు ఆత్మచైతన్యమునందు ఒక అతిశయమును అది కలిగిస్తుంది అని వాళ్ళు ఆ ప్రమాణానికి కొంత హోదాలు ఇచ్చే ప్రయత్నం భక్తులు చేస్తారు దాన్ని శండ్రులు పుట్టి బాధిస్తారు దాన్ని అంగీకరించారు అది ప్రపతి సందర్భం అక్కడ ఉండే కూడా చాలా గంభీరంగా ఉంటాయి కొంచెం వాక్యాలు అన్వయించవు అది దానికి అనుమానం చేస్తున్నారు ఆయనకి ఏమి కాదు ఎన్ని కాదు ఆ మాట చెప్పడానికి నేను సంతోషం చెప్పలేదు నేను దుఃఖం పడుతున్నాను ఆయనకి ఏమి కాదు ఆయనకి అక్కడ శంకర్లు చెప్పింది అసలు ఆయనకి దాని గుర్తు కూడా దాని ఊహ కూడా వేగించి రాసి అంటే నేను ఏం చేస్తున్నాను అంటే చేసి అక్కడ ఏదో ఉంటుంది కదా దీపము ప్రమాణము యనము ఇలాంటి మాట్లాడుతూ ఉంటాయి కదా అదానికి తగ్గట్టుగా అది సందర్భంలోని మాటలను కల్పించే సొకపో కల్పనలు మనం పెట్టేసి అదాన్ని మీరు ఫినిష్ చేసే ఇది మోసం ఏంటి దగ్గర చేస్తున్నాను అలా దగ్గర చేసి మడిబట్టు కట్టుకుని కూర్చుంటే ఏమైంది మరిబొట్టి కట్టేసుకుని వేషాలు వేసేసి నామాలన్నీ గట్టిగా పెట్టేసి దండాలను కవందలాలను పట్టేసుకుంటే వాళ్ళు పనిటీక మరి ఈ దగా మాట ఈ మోసం మాట ఏమిటి ఆయన ఏం చేయాలంటే ఈ పేద జరిగి ఉన్నట్టుగా అదే నా వాళ్ళకి అందాలి ఎవరైనా పల్లితుని పట్టుకుంటారా చాలా ఆశ్చర్యంగా కాబట్టి ఈ విధంగా ఈశ్వరుడి చుట్టూ ఈశ్వరుణ్ణి భిన్నంగా నిలబెట్టి చుట్టూ సిక్స్టమ్స్ క్రియేట్ చేయకుండా ఉంటే ఎప్పటికైనా చాలా స్వరూపంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది మీరు ఆ ఈశ్వరుడికి మొగాడని ఆయనకే కోసం పెళ్లి చేసేసి ఒకళ్ళ కంటే ఎక్కువ మందితో పెళ్లి చేసేసి ఆయనకి సంతానాన్ని కూడా పెట్టేసి మనవాళ్ళని కూడా పెట్టేసి మీరు వంశం అంతా తయారు చేసి ఇంకా ఈశ్వరుడితో వీళ్ళు గభేదం తనకొక వంశం పెట్టేసుకుని దేవుడికి ఇంకో వంశం పెట్టేసి ఈ వంశాల యొక్క లిస్టులన్నీ పెట్టేసుకుని పారాయణాలు చేసేస్తుంటే ఇంకా ఎక్కడ దొరుకుతుంది కాబట్టి ఈ ఉపాసకులు కూడా భేదాన్ని చాలా కర్రలు పెట్టేటట్టుగా తయారు చేసేసి ఇంకా భేదాన్ని బదలకొట్టడం సంభవమే కాదన్నట్టుగా దాంట్లో పడిపోయి భేదవాదులుగా తయారైపోయారు కబీరు బట్టలు నేర్చుకుంటూ ఏంటి అని దేవాలయ్యే నేస్తాడు చూడండి తంతువాయ అంటారు సంస్కృతంలో అలా బట్టలు నేస్తూ ఇలాగా ఇలాగా ఇలాగా ఇలాగా నేర్చుకుంటూ మోకోపహా ఉంటేనే జరిగే ఆయన చెప్తే పండితులు వింటారు వింటే వీళ్ళ అది అవమానంగా భావిస్తారు కాబట్టి మనకు తెలుగులో సాధకం అవుతుంది చదువుకున్న వాడికంటే వాళ్ళు లాంగ్వేజ్ నంబర్ ఫోన్ వచ్చింది ఫస్ట్ లాంటిది వేరే కథ ఉంది సో మొత్తానికి వేరు వేరే పొందపరం మేము అపరా దర్శనస్య కొంత టెక్నికల్ గొడవ కాబట్టి ఈ సన్న ప్రశ్న ఎందుకు అమాటందుకు ఇక టాపిక్ ఏంటి పరమాత్మ టాపిక్ ఇప్పుడు పరమాత్మని చూస్తారు చూడదు అన్నది టాపిక్ కాదు పరమాత్మని చూస్తారా చూడరా అనే టాపిక్ ఉంటే తన్న పశ్చింతే అని చెప్పొచ్చు అంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే పరమాత్మ అలా పరమాత్మ మీద చెప్పండి మీరు ఈ పరమాత్మను ఒళ్ళు వాళ్ళు చూస్తారో మనతారు మీకెందుకు అలాగా నైన్ ప్రయోగించి చూ చూడరు అనే నిషేధం అనేది ప్రతిషేధము అంటారు ప్రతిషేధము అది ప్రాప్తమును మాత్రమే నిషేధించాలి తప్ప అప్రాప్తమును నిషేధించాలి ఇప్పుడు నేను అందరూ వచ్చి క్లాసుకి వచ్చాను మీరందరూ ఇప్పుడు కాఫీ తాగలవద్దు అని నేను అన్నాను అనుకోండి అది దానికి మీరు అనుకుంటారు అనుకుంటారు అంటున్నా అనుకుంటాను అనుకుంటారు అనుకుంటారు నేను చేసిన నిషేధము అది సందర్భము నిషేధం కాదు మీలో మీరు కబుర్లు చెప్పుకోవద్దు అన్నాను అనుకోండి అది సందర్భంగా ఉన్న నిషేధం అంటే నిషేధం అన్నది ప్రాప్తమైన దాన్నే నిషేధించాలి సందర్భం ఇక్కడ పరమాత్మ ప్రకరణం అయినప్పుడు తమ్ళ పశ్చిమకి వీళ్ళు ఎవరు దాన్ని చూడటం లేదు అని ఇవ్వడవాళ్ళు చూస్తారో మందరినీ ఎందుకు నువ్వు వచ్చింది ఏంటి పరమాత్మ కదా నువ్వు ఆ పని చేసి వెళ్ళు చూసేవాళ్ళు చూస్తారు లేదు లేదు అని అబ్జెక్షన్ ఓకే దర్శనస్తే అప్రమత్త ఇక్కడ సూచి ప్రకరణం కాదు అని అన్నట్లయితే నై సంతోష సృష్ట్యాధివాక్యా ఆత్మైకత్వ ప్రతిపత్వా పరమాత్మను దర్శించుట అప్రకృతం కాదు కాదండి సృష్టి గురించి కన్నా ఇది చెప్పారంటే సృష్టివాక్యముల తాత్పర్యం దర్శనండి ఆత్మ యొక్క ఏకత్వాన్ని బోధించటం పరకే సృష్టి వాక్యాలు వచ్చాయి ఎలాగంటే ఆభరణములను ఏ విధంగా తయారు చేస్తారు అన్నది ఒక విద్వాంసుడు బోధిస్తున్నాడు సో ముందు బంగారం కొనుక్కొస్తాడయ ఆ తెచ్చిన బంగారాన్ని ఒక మూస పోసి ఒక పెద్ద కర్నెస్ లో పెట్టి కరిగించిన తర్వాత ఆ కరిగినటువంటి బంగారాన్ని ఆయా ఆభరణముల యొక్క రూపాలు ఉన్నటువంటి మోసం ఎన్ను పోస్తారు ఆ తర్వాత ఆ మూసత్తుతో ఈ మట్టి మొదలైనవన్నీ కూడా తీసిపారేసి ఆ లోపల తయారై రూపంగా ఉన్నటువంటి ఆభరణాలను బయట చేసుకుంటారు అడిగి మడిషన్ పెడతారు అని చెప్తున్నాడు ఒక విద్వాంసులు చెప్తున్నాడు ఒక జ్యువెలర్ షాప్ వాడు సందర్భం వేరే ఒక పండితుడికి చెప్తున్నాడు ఈ ప్రసంగం ఎందుకోసం చెప్తూ ఉంటాడంటారు బహుశా ఆభరణాలన్నీ తయారు చేసి వాటికి ప్రచారం కల్పించి జనులు వాటిని కొనుక్కొని ఆ లాభాలు వస్తాయి అందుకోసం చెప్తున్నాడు అని అనుకు ఎందుకంటే జ్యూలియ కంపెనీ వాడు చెప్తున్నాడంటే అందుకోసం చెప్తున్నాడు వేద విద్వాంసుడు అదే వైదికుడు అంటే వేదాంతాన్ని వ్యాఖ్యానం చేసి చెప్తున్నాడంటే ఎందుకోసం చెప్తున్నాడు అంటారు బంగారము తప్ప మరి ఏమీ లేదు వస్తువు ఆ భరణాలు ఏమో మీరు పేర్లు పెట్టారే ఇవన్నీ కూడా బంగారం మీద నాయన తెలుసుకో అని ఏకత్వాన్ని బోధించడం కోసం చెప్తున్నారు ఇక్కడ కూడా పరమాత్మ ఒక్కడే కళ్ళు ఆయన సృష్టి చేశాడు ఈ సకల ప్రాణాలను సృష్టించాడు సృష్టించి దాంట్లో ప్రవేశించాడు అని చెప్తున్నారు ఆయన అర్థమైన ఈ సృష్టి అంత ఈ ప్రాణులు వేరువేరుగా భిన్న భిన్నములుగా ఉండడము ఆ భేదమే సత్యమని ఆయన దాంట్లో ఊరడం సత్యమని కడువులో పాము దూరినట్టుగా దూరేడని పై నుంచి దూరేడని పిల్ల నుంచి దూరేయడని ఇవన్నీ కాదు కావాలి ఇవన్నీ బోధించడం కోసం చెప్పట్లేదు ఏమీ సినిమా స్క్రిప్ట్ కాదు మరి ఎందుకోసం చెప్పాడు ఈ సృష్టి వాచారణ అన్నిటిని అంటే ఆత్మైకత్వ ప్రతిపక్షం ఆత్మ యొక్క ఏకత్వాన్ని ఆ పరమాత్మ ఒక్కటి ఏ సత్యము అది ఏము అది తప్ప ఇంకొకటి నెండవది లేదు అనే సత్యాన్ని వీళ్ళు తెలుసుకోవడం కోసం ఇదంతా చెప్పారు కాబట్టి ఆత్మ యొక్క ఏకత్వమును వీళ్ళు తెలుసుకోగలుగుతారా తెలుసుకోలేదా అన్నది వెరీ మచ్ ఇన్ టాపిక్ అందు గురించి శివుకి ఏమని చెప్తోంది తన్న వీళ్ళు తెలుసుకోలేకపోతుంది మాకు అని చెప్తుంది కాబట్టి టాపిక్ లో లేని మాట కాదది టాపిక్ లో